శ్రీ ీో నమ స్మృతిస్మృతిపరాణానామాలయ కరుణాలయమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓ ప్రకృత కర్మాణీ కియమాణావశ్యమానం సపశ్యతి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అంతేకాకుండా మనం లోకంలో తన స్వరూపం గురించి లోకంలో ఎటువంటి అభిప్రాయాన్ని ఉంటుందో దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది కదా తర్వాత లోకంలో సంసారంలో లౌకిక జీవనంలో మనిషి తనను తాను కర్త భోక్త అని స్వీకరించి జీవిస్తూ ఉంటాడు దానికి ఇది పూర్తి విరుద్ధం ఇది కాకుండా దేవాలయాలు దర్శించి పూజాధికం చేసి తీర్థయాత్రలో కర్మలోవి చేస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు ఎక్కడ కూడా భక్తుడు అనేవాడు భక్తుడేదైతే కర్మచుడు కర్మ చేసేవాడు తనను తాను కర్తగా భోక్తగా స్వీకరించి ఆ కర్మలోవి చేస్తూ ఉంటాను దానికి కూడా ఇది విరుద్ధం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఊరందరిది ఒక దారి ఇంటికి కట్టేది ఇంకో దారి అని సానుకం ఇది అలాంటిది శ్లోకం కాబట్టి మన దారి ఎలా ఉంటుందంటే ఊరంతా వెళ్ళిపోతుందో దానికి ఆపోజిట్ వెళ్తూ ఉంటాం ఇది ఏటికి ఎగరీతో అసలు ఎలాంటి అంటేనే ఈ శ్లోకం మరీదే కాబట్టి మీరు కొంచెం ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది ఈ టాపిక్ రెండో అధ్యాయంలోనూ మూడో అధ్యాయంలోనూ కొంతవరకు కవర్ అయినదే కానీ చాలా కాలం అయింది కదా అధ్యాయాలు గడచి కాబట్టి ఎప్పటికప్పుడు వస్తా కనుక చాలా ఓపెన్ మైండ్తో ఆ ప్రత్యేకమైన శ్రద్ ప్రత్యేకమైన శ్రద్ధతో వినాల్సి ఉంటుంది శ్రద్ధ అనగానే మీకు తెలుసున్న సమాచారం అన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే దాన్ని శ్రద్ధ అన్నారు అది శ్రద్ధ కాదు శ్రద్ధ అంటే ఇంతకుముందు మీకు ఏవో కొన్ని ఐడియాస్ ఉంటాయి ఎక్కడో ఏవేవో భావాలను మీరు పట్టుకుని ఉంటారు అని అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు శంకర భగవత్కాదులు ఏం చెప్తున్నారు అది జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనే ఓపెన్ మైండ్కి శ్రద్ధ అని పేరు ఆ విధంగా ఈ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది వీ విల్ శంకరుల యొక్క అవతారికి చూద్దాం భూతస్థం ఈ సమం పశ్యన్ నేనస్తి ఆత్మనా ఆత్మానం ఇది గడిచిన శ్లోకంలో ఏం చెప్పారంటే ఎవడైతే ఈ విధంగా దర్శిస్తాడో వాడు ఆత్ తనని తానే హత్య చేసుకున్నవాడు అవాడు అని చెప్పాడు అంటే ఆత్మహత్య ఇది ఈ ఆత్మహత్య అంటే భౌతికమైన ఆత్మహత్య కాదు ఫిజికల్ బాడీకి సంబంధించిన ఆత్మహత్య కాదు సో మనిషి తన యొక్క స్వరూపమును తప్పుగా తెలుసుకుంటటం ద్వారా తనకు తాను ఎనలేని హానిని కలిగించుకుంటూ ఉంటాడు దానితో ఆత్మహత్య అంటారు ఒకప్పుడు దేహాన్ని సంహరించడమే నయం అక్కడితో దేహంతో పోతుంది కానీ తన స్వరూపముయట ఘోరమైన అపరాధం చేయటం ద్వారా మనిషి ఆత్మహత్యకు పాల్పడిన వాడే అటువంటి ఆత్మహత్యకు పాల్పడని ఎవడు అంటే ఎవడైతే ఈ విధంగా దర్శిస్తాడో ఏ విధంగా దర్శిస్తాడో అంటే ఈశ్వరుణ్ణి సమముగా దర్శించుకోడు సకల ప్రాణుల ఎందు సకల ప్రాణులు అంటే కదిలివి కదలనివి నాలుగు కాళ్ళు గలవి రెండు కాళ్ళు గలవి అంటే మానవులు పురుషులు స్త్రీలు అన్ని కులములు వర్ణములు వర్గములు ప్రాంతములు దేశములు ఇత్యాది భేదములు అనేవి ఎన్ని ఉన్నప్పటికీ సకల ప్రాణుల ఎందు ఒకే పరమాత్మ ఉన్నాడు సర్వభూతస్థం తర్వాత ఆ పరమాత్మ అయినా హెచ్చు తగ్గులుగా లేదు హెచ్చు తగ్గులు తారతమ్యము ఉన్నారు ఈ హెచ్చు తగ్గులు అన్నవి సమాజంలో చాలా ఎక్కువగా ఉంటాయి మీరు లౌతిక జీవనం చూసినా కూడా మన భారతదేశ దేశంలో ఫర్ వాటెవర్ రీజన్ మన దాన్ని హైడార్టికల్ సొసైటీ అని వర్తిస్తారు సమాజంలో తారతమ్యాలకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మనకు అలవాటు ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా వీఐపి ట్రీట్మెంట్ పొందుతూ ఉంటాడు లోకల్ ఎమ్మెల్యే వెళ్తుంటే ఆయన ముందు వెనకాల కార్లు మోటార్ సైకిళ్లు వెళ్తారు ఎమ్మెల్యేకి అరే అయితే మీకు యునైటెడ్ స్టేట్స్లో ఒక్క ప్రెసిడెంట్ వెళ్తుంటే తప్ప ఇంకెక్కడ మోటార్ కేబ్ ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడే మోటార్ కేబ్ ఉంటుంది ప్రెసిడెంట్ ఒక్కడికే స్పెషల్ స్టేటస్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఒకసారి వాషింగ్టన్లో ఆ క్యాపిటల్ హిల్లో అది ఒకసారి చూద్దామని వెళ్ళడం తటస్థ పడినప్పుడు వైట్ హౌస్ పక్కనే ఉండే ట్రెషరీ హా ట్రెషరీ సెక్రటరీ ట్రెషరీ ఫైనాన్స్ మినిస్టరు ఆ ట్రెషరీ అవదంతా వైట్ హౌస్ పక్క బిల్డింగ్ సెక్రటరీ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ లాగనమాట ఆమె ఒక ఆమె ఆమె ఫైనాన్స్ మినిస్టర్ అంటే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ బిల్డింగ్ నుంచి తన సంఖ్య తనే మోసుకుంటూ సంఖ్యలో పేపర్లో కూడా ఉంటాయి కదా మరి బయటకు వచ్చి ట్యాక్సీని ఆపడం ఇంటికి పోతుంది ఆవిడ సంఖ్య మోసేందుకు ఒక డఫేదారు ట్యాక్సీ పిలిచే ట్యాక్సీ వేడి ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ కార్లే పడుకుంటారు ముందు కనుక మూడంత స్కార్పి వేడి ఉంటుంది అదే అక్కడ ఆవిడ ట్యాక్సీ ఆవిడే ఎవరు ట్యాక్సీకి తీసుకొచ్చి ఉండదు బయటకు వస్తుంది వెయిట్ చేస్తుంది ఫుట్పాత్ మీద ఈ లోపల ట్యాక్సీ కనపడితే ఇలాంటి వాడు వస్తాయి ఈ ఎంటర్ సెంటర్కి ట్యాక్సీ అండ్ బోస్ బిల్లు వే చేసి కెనడాలో అయితే మరీ అధ్వానం కెనడాలో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా కెనడాది బ్రిటన్ మోడల్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా బస్సులో ప్రయాణం చేసి సెక్రటేరియట్కి వచ్చేవాడు మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు బస్సులో ఆ బస్సులో ఒకప్పుడు సీటు దొరకపోతే నిలబడి ఇలా పట్టింది వచ్చి ఇక్కడ చిన్న తర్వాత మీకు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి నేను ఏదో నా ఎన్నాల కింద మీ ముందు చూపిస్తున్నానని అనుకోకండి సో ఉరుగ్వే అని ఓ ఉరుగ్వే సౌత్ అమెరికాలో ఉంటుంది ఆ దేశానికి ఒక ప్రాముఖ్యం కలదు ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్ అయినప్పుడు ఉరుగ్వే కూడా టాప్ పొజిషన్స్లోకి వస్తూ ఉంటుంది ఫుట్బాల్ నేషన్ బ్రెజిల్ లాగా బ్రెజిల్లో అర్జెంటీనా ఉరుగ్వే పక్కనే ఉంటుంది అర్జెంటీనా పక్కనే సో ఆ ఉరుగ్వే ప్రెసిడెంట్ ఆయనకు ఒక ఇప్పటికే ఆయనే ఉన్నారు చాలా మంచివాడు ఆయన ఆయనకు పేరున్నాయి ప్రపంచంలో ఆయనకు పేరుంది ద పూరెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అని ఆయన కాదు టైటులు ఎంత ఆ టైటిల్ ఏమంటే ఆయన ఇంటికి ఆయన స్వర్తిస్తూ ఉంటాడు చెన్నైలో ప్రెసిడెంట్ ఆయన ఇంటి చుట్టూ గార్డెన్ ఉంది ఆ గార్డెన్కి పని మనుషులు పెట్టుకోవడానికి ఆయన దగ్గర ఆయనకు ఉండే ఆదాయం చాలదు అంటే గార్డెన్ కూడా ఐడియా చేసుకుంటుంది అలాగే పూరెస్ట్ ప్రెసిడెంట్ ఆయనకి పేరు ఎనీవే వాటర్ పెంట్ వస్తే మన దగ్గర వీఐపీ కల్చర్ ఎక్కువ మామూలు లోక జీవనంలో వీఐపీ కల్చర్ హెచ్చు తప్పులు ఉంటాయి అంతేకాకుండా మీరు టెంపుల్కి వెళ్ళారంటే విఐపి అది ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ విఐపి బ్రేక్ దర్శనము అని మీకు తిరుపతిలో పెద్ద ఇట్స్ మేజర్ థింగ్ ఇది అది సరే మేబీ దీ మేబీ సమ్ ప్రోటోకాల్స్ చూసుకుంటుంది అంతకంటే అభిమానం ఏంటంటే గోదావరి పుష్కరాల్లో వీఐపీలకి వేరే ఘాట్ ఉంటుంది స్నానం చేయడానికి ఆ ఘాట్లో వీఐపీలో స్నానం చేస్తుంది సరే ఎయిర్పోర్ట్లోనూ అక్కడ వీఐపీసీ యొక్క హవా నడుస్తూ ఉంటుంది సో ఈ విధంగా సమాజంలో ఈ హైరార్టికల్ దృష్టి ఎక్కువ ఇది మతంలో కూడా ఉంటుంది మతంలో కూడా మీకు ఈ హైరార్టికల్ దృష్టి ఉంటుంది అదంతా కూడా తప్పు తప్పంటే ఈ సందర్భంలో దానికి సపోర్ట్ ఉండదు ఈశ్వరుడు సకల ప్రాణులలో ఉన్నాడు అంటే ఇటువంటి హెచ్చు తగ్గులతో ఏమైనా ఉన్నాడని అనిపిస్తున్నారా సమం సమానముగా ఉన్నాడు ఆత్మరూపుడై ఉన్నాడు అని ఎవడు దర్శిస్తాడో వాడే ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతాడు వాడే అలాగ ఎవడైతే దర్శించలేకపోతాడో అంటే ఒక మాటలో సంగ్రహంగా చెప్పాలంటే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానిగా మిగిలిపోతాడో అని అర్థం దాన్ని అటువంటి వాడు ఆత్మహత్య చేసుకున్నట్లే అవును అనే మాట ఇంతకుముందు గడిచిన శ్లోకములో చెప్పడమైనది దాని మీద చిన్న పూర్వపక్షం తద రూపా స్వగుణ కర్మ వైలక్షణ్య భేద భిన్నేషు ఆత్మసు ఆ మాట అదే అంగీకారము కాదు అనుపపన్నం యుక్తియుక్తము కాజాలదు ఎందుకంటే ఆత్మలు భిన్నముగా ఉన్నాయి ఆత్మసు భిన్నేషు సో మనిషి మనిషిలో ఆత్మ వేరు పశువులో ఆత్మ వేరు మనుషుల్లో మగవాడిలో ఆత్మ వేరు ఆడదానిలో ఆడ ఆడ స్త్రీల్లో ఆత్మ వేరు ఓ కులంలో చెందినవాడే ఆత్మ వేరు ఇంకో కులానికి చెందినవాడు ఆత్మ వేరు ఓ దేశానికి చెందినవాడు ఆత్మ వేరు మరో దేశానికి చెందినవాడే ఆత్మ వేరు అని ఈ విధంగా ఆత్మలు చిన్నములు అనేటువంటి దృష్టి ఉన్నది అది మనకి తెలుసు పూర్వపక్షం ఉండదు ఇది అది మనకి మీరు చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది ఎలాగా గుణములు వేరువేరుగా ఉంటాం స్వ స్వా అంటే దేహం తీసుకోండి స్వదేహము దేహములు వేరువేరుగా ఉంటాం కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు పచ్చగా ఉంటారు అలాగా రకరకాల కలర్స్లో ఉంటాం దేవతలు ఏ కలర్లో ఉండి ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా దేవతలు బహుశా వైట్ ఉంటారు దూరంలో ఎలా అయితే తెల్లగా ఉంటారో దేవతలు కూడా బహుశా తెల్లగా ఉండి ఉంటారు దేవతలు అందరూ నల్లగా ఉంటారు అంటే సౌండ్ నాయిస్ దీన్ని రేసిజం అంటారు దిస్ ఈజ్ కాల్డ్ రేసిజం చదివే సో ఈ విధంగా దేహములలో అనేక భేదములు ఉన్నాయి తర్వాత ఇప్పుడు దేవత యొక్క ఆత్మాను నా ఆత్మ ఒకటే అంటే ఎలా దేవతకి రెండు చేతుల బదులు నాలుగు చేతులు ఉండొచ్చు ఒక తల బదులు మూడు తలలో నాలుగు తలలో ఉండొచ్చు ఏ నెవరినో అటువంటి దేవత నేను నాకు ఒకే ఆత్మ అంటే అది ఎలాగుంటుంది ఇప్పుడు రాజప్రసాదం బయట నిలబడి గేటు దగ్గర నిలబడి రాజుగారి ఆత్మ అని ఆత్మ ఒకటే అంటే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు ఆ గేటు దగ్గర ఉన్నవాళ్ళు తోసేస్తారు బయటకి ఏమిటంటే రాజుగారి ఆత్మ వీడాత్మ ఒకటేనంటున్నాడు ఏమిటని తోసేస్తారు కాబట్టి ఆత్మలు దేహములను బట్టి ఆత్మలు వేరుగా ఉంటాయి గుణములను బట్టి ఆత్మలు వేరుగా ఉంటాయి గుణములలో భేదములు ఉంటాయి ఒకడు సత్వగుణ ప్రధానుడుగా ఉంటాడు చాలా సాత్వికుడుగా శాంత స్వభావం కలిగి ఉంటాడు ఇంకొకడు కోపంతో గెంతులు వస్తూ మరొకడు నీరసంగా ముద్దుల సోమరిపోతుగా పడుతుంటాడు మూల అంటే సాత్విక రాజస తామస ముగ్గురులోనూ ఒకే ఆత్మ అంటే ఒకే ఆత్మలో ఉంటుంది వేగవేర ఆత్మలు ఉండాల్సి ఉంటుంది తర్వాత కర్మలు ఒకటి యజ్ఞం చేస్తూ ఉంటాయి ఇంకొకడేమో వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ వ్యాపారం దొంగ వ్యా స్మగ్లింగు ఇలాంటి దొంగ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇంకొకడు కషాయి పని చేస్తూ ఉంటాడు పశువులని కట్ చేసి మాంసాన్ని అన్ని ఆ చర్మాన్ని మళ్ళీ ఇంకోటోటాన్ని ఇలాగే పో చేస్తూ ఉంటాయి అది ఏదో పెద్దగా వృత్తి అదో పెద్ద కార్యక్రమం ఎలాట్లేస్తే కత్తిను పశువులు నరకడం పొయ్యడం ఇదే పని అలా చేస్తూ ఉంటాం వీళ్ళందరూ ఆత్మలు ఒకటే అది ఎలా కుదురుతుంది ఈ ఆత్మలన్నీ వేరు వేరు పైగా దీనికి బొమ్మలు కూడా ఉంటాయి హిరణ్య గర్భుడు ఆత్మ పెద్ద గుడ్డు షేపులో ఉంటుంది పెద్ద సైజు గుడ్డు గుడ్డు షేపులో ఉంటాయి ఆత్మ హిరణ్య గర్భుడు ఆత్మ పెద్ద సైజు గుడ్డు ఉంటుంది కింద దేవతల ఆత్మలు చిన్న చిన్న గుడ్లు కింద హిరణ్య గర్భుడు ఆత్మ కంటే చిన్న సైజు గుడ్లు కింద ఈ అగ్నివరుడు ఇందులు దానికంటే చిన్న గుడ్లు కింద ఉంటాయి ఈ మనుష్యుల ఆత్మ మరి చిన్న చిన్న గుడ్లు కింద గుడ్డు షేపులో ఉంటాయి గుడ్డు తెలుసుకుంటా ఇంగ్లీష్ గుడ్ కాదు తెలుగు గుడ్డు ఉంటాయి పశుపక్ష్యాదుల ఆత్మలు అలాగా ఈ గుడ్లు గుడ్లు అలా గుడ్డులు రకరకాల షేప్స్ ఉన్న గుడ్డుల షేపులో ఈ ఆత్మలన్నీ ఉంటాయి అంటే తప్ప ఒకటే ఆత్మ ఉన్నది ఆత్మే సమానముగా ఉన్నది సకల పురాణంలో అదే పరమాత్మ యాక నిండి పట్టుకొచ్చారండి ఈ సిద్ధాంతం మీరు ఇది ఏ ఆహా అనే ఈ శంకను మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడి మాటను చెప్తున్నాడు అర్థమైందండి ఏమని చెప్తున్నాడంటే చూడయా నీవు ఒక మనిషిని తీసుకో ముందు కొంత వివరం చెప్పి నేను ఆ శ్లోకంలోకి వస్తాను మనిషిని తీసుకో ఈ మనిషి ఎందు భేదము మనకి కనపడుతూ ఉంటుంది అభేదము కూడా కాలదు అని ఇప్పుడు మనిషి ఎందు మూడు స్థాయిలు ఉంటాయి మూడు లెవెల్స్ ఉంటాయి ఫిజికల్ లెవెల్ సైకలాజికల్ లెవెల్ స్పిరిచువల్ లెవెల్ అని మూడు లెవెల్స్ ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాను దీపము వేర్వేరు అని చెప్తాము దే దరేట్ కదా వేరు వేరు ఫ్యాన్ దీపం కాదు దీపం ఫ్యాన్ కాదు మీరు ఆ మాట చెప్పినప్పుడు మీరు ఏ లెవెల్ని బట్టి చెప్తున్నారు మీరు ఆ బైక్ ఉన్నటువంటి ఫిజికల్ లెవెల్ని బట్టి చెప్తున్నారు ఫిజికల్లీ స్పీకింగ్ ఫ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బల్బ్ ఆ లైట్ అండ్ లైట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్యాన్ అని ఫిజికల్ లెవెల్ని బట్టి చెప్తున్నారు ఆ ఫిజికల్ లెవెల్ని దాటి గో డీపర్ ఫ్యాన్ను ఆ విధంగా తిరుగుటకు ఉన్న శక్తి ఏది అని అన్నారనుకోండి అదే ప్రశ్న దీపం దగ్గర వేశారనుకోండి అంటే ఒక్క లెవెల్ మీరు దాటి వెళ్ళేప్పటికీ భేదము తొలగిపోయి దాని స్థానంలో అభేదం వచ్చేసింది కాబట్టి మీరు చూసి దాన్ని పడుతుంటుంది మీరు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారన్న దాన్ని పడుతుంటున్నారు కనుక ఇప్పుడు మనిషిని తీసుకుంటే ఫిజికల్ బాడీస్ భిన్నంగా ఉంటాయి దాంట్లో ఇంకా తేడా ఏముండదు ఒకడు నల్లగా ఉంటాడు ఒకడు బ్రౌన్గా ఉంటాడు ఒకడేమో ఎల్లో వైట్గా ఉంటాడు తర్వాత ఒకడు బక్క పీచ్ ఉంటాడు ఒకడు మంచి పగిల్ ఉంటాడు సో ఫిజికల్ బాడీస్ ఒక ఒక ఒక మనిషి పురుషుడు ఇంకొక మనిషి స్త్రీ అంటే మన మాట మమ్మల్ని ఎక్కడేయలేదు ఏమిటంటే హిజ్రాలు వస్తారు ఎవడో ఒక ఆయన అన్నారు ఈ కర్మ కనుక ఇలా చేసినట్లయితే ఈ తప్పుగా చేసినట్లయితే వాడు మూడు జన్మలు నపుంసకుడు అయి పుట్టును అని చెప్పాడు చెప్తే ఈ హిజరాలందరూ ఆయన ఇంటి ముందు చేరి ధర్నా చేశారు యు ఆర్ నా టాకెట్ నాన్ సెన్స్ కాబట్టి అధ్యత అలాంటివన్నీ గబగ గబో చెప్పేస్తూ ఉండకూడదు ఎందుకంటే కాంట్రవర్సీలు వచ్చేస్తాయి Not acceptable anymore. Anyway, so, currently, bhautika inga chushanak laike, you cannot say they are all same, they are all different. Whereas, yuko level ke valyande, physical ga elavna, manasi kamo ga chushanne. Oka level, konta shokshmalo ke valyande, solar nge shokshmalo ke valal. Illegate laike, akharakura bhaedam ule. ఒకడు సాత్వికుడు ఉంటాడు ఇంకొకడు రాజస్సులు ఉంటాడు ఇంకొకడు తామస్సులు ఉంటాడు అక్కడ భేదములే అనేక భేదములు ఉంటాయి సాత్వికులలో భేదాలు ఉంటాయి రాజస్సులలో భేదములు ఉంటాయి తామస్సులలో భేదములు ఉంటాయి ఎన్ని భేదాలు ఉంటాయంటే చెప్ప శక్ మ్యాథమెటిక్స్లో తీసీ ఒక తీరం ఉంది హౌ మెనీ రియల్ నెంబర్స్ ఆర్ దే బిట్వీన్ ఎనీ టూ రియల్ నెంబర్స్ Take any two real numbers, like one, one point five. So, one point two, one point seven. So, one point two, one point seven. Fractional so, numbers, what should? One point two is a real number. One point seven is another real number. Between these two, any real numbers, so, infinite only. Alage, satri-kudu rajasudu. వీడు సాత్వికుడు వీడు రాజసుడు బిట్వీన్ దెమ్ ఎన్ని షేడ్స్ ఉంటాయి గుణముల యొక్క వ్యత్యాసంలో ఎన్ని షేడ్స్ ఉంటాయి ఇన్ఫినిట్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు మానసిక అనే లెవెల్లో చూసినా కూడా అనేకానేకములైన భేదములు మనకి ఒక మనిషికి ఇంకో మనిషికి ఒక ప్రాణికి మరొక ప్రాణికి మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి మీరు ఆ లెవెల్ కూడా దాటి ఇంకొక లెవెల్కు వెళ్ళాలి ఆ లెవెల్ ఏమిటంటే ప్రాణము లైఫ్ ఇప్పుడు ఈ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తే మీరు యూ విల్ కమ్ టు యూ విల్ అరైవ్ ఎట్ ది వన్నెస్ భేదము పోయి అభేదంలోకి వస్తారు మీకు నేను ఒక ప్రశ్న మీకు ఇస్తాను మీరు ఆలోచించండి ఒక చెట్టు పెరుగుతోంది వేప చెట్టు పెరుగుతుంది దాని పక్కనే మామిడి చెట్టు పెరుగుతుంది ఈ రెండు చెట్లు చెట్లు వేరు వేరు వాటి పళ్ళు వేరు ఒకటి తీయగా ఉంటుంది ఒకటి చేదుగా ఉంటుంది ఆకులు వేరు అన్నీ వేరే కానీ ఏ ప్రాణశక్తి వల్ల ఈ రెండు చెట్లు వర్ధిల్లుచున్నాయో ఆ ప్రాణశక్తి మాత్రం ఒక్కటి నేను ఒకసారి ఒక ద్రాక్షళ్ళ తోటకి వెళ్ళాను మనం అలా భోజనపల్లతో దాటిపోతే ద్రాక్షపళ్ళ తోటలు ఉంటాయి మరి అవి కూడా కట్టేసి ఇల్లు కట్టేసేయమో నేను అవి నాకు తెలియదు ఇంకా ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను సో ఈ ద్రా ఒక ద్రాక్ష పళ్ళ తోటకు దాన్ని కొంత క్యూరియా క్యూరియా తెలుసుకునేటువంటి లక్షణం ఉండాలి ఓపెన్ మైండ్ తోటి ఉంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అదేమంత తేలిక కాదు ద్రాక్ష తోటని నిర్వహించటము దాన్ని పండించి వ్యాపారం చేయటం అదే మాటలు కాబట్టి బిగ్ జాబ్ దే డూ ఇట్ చాలా ఎఫిషియెంట్గా చేస్తారు నేను తెలుసుకున్నది విని నాకు కళ్ళు తిరిగినంత బలమైంది ఏమంటే ఆ ద్రాక్ష మొక్క ఉంటుంది తీగ ఉంటుంది కదా అ తీగ బేస్ ద్రాక్ష కాదు బేస్ ద్రాక్ష కాదు అది ఒక పిచ్చి మొక్క పిచ్చి మొక్క అంటే మన దృష్టిలో పిచ్చి మొక్క అది మామూలుగా రఫ్గా ఇక్కడ అక్కడ వైల్డ్గా పెరుగుతుంది అది ఇంత పెరుగుతుంది తర్వాత ఏవో పవ్వులు కాయలు ఉంటాయి చేదుగా ఉంటాయి అవి అవి ఎవరు మనుషులు తినేది మాటలు అటువంటి పక్షులు కూడా తినవు అలాంటి పిచ్చి మొక్కలు ఏదో పిచ్చి మొక్క ఆ పిచ్చి మొక్కని తీసుకుని దాన్ని పాతుతారు ఆ మొక్కలు పెరుగుతాయి పెరిగిన తర్వాత నరికేసి సగంలో కోసేసి అక్కడ ద్రాక్ష తీగనే అంటుగడతారు అంటుగట్టడము అనే ప్రక్రియ మీకు తెలిసి ఉంటుంది అంటే దీన్ని జాగ్రత్తగా కట్ చేసి మళ్ళీ ద్రాక్ష కట్ చేసి దాన్ని దీన్ని కలిపి పైన టేపులు వేసి కనపడు అంటే భూమిలోంచి తీసుకునేటువంటి పోషక పదార్థాలను అది ఈ ద్రాక్ష తీగలోకి వస్తాయి ఈ కట్ట ద్వారా అప్పుడు అది అతుక్కుపోతుంది హీలైపోయినట్టుగా అతుక్కుపోతుంది సో పైన ద్రాక్ష కింద పిచ్చి మొక్క ఇలా ఎందుకంటే ద్రాక్షకి ఇక్కడ ఉండే నేలలో లోతుగా పాతుకునేటువంటి అలవా లక్షణం లేదు ద్రాక్ష బ్రేళ్ళు లోతుగా వెళ్ళవు అది పై పైన పాతుకుంటుంది దాంతో అదే పోషక పదార్థాలని నీటిని బాగా గుంజుకోలేదు అది కదా ఇది పిచ్చి మొక్కు ఉంది సరే అందుకోసమే దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అది బాగా లోతుగా పోతుంది బ్రేళ్ళు మీరు నీళ్లు పో తగ్గిన అది భూమిలో ఉన్న నీటిని బాగా గుంజుకుంటుంది అది ఎప్పుడైతే నీటిని పోషక పదార్థాలని గుంజుకుంటుందో అవన్నీ ద్రాక్షతీగా వస్తాయి ఎందుకంటే పైన ఉన్నది ద్రాక్షే కనుక కాబట్టి అక్కడ ఆ కింద ఉన్న మొక్క వేరు పైన ఉన్న మొక్క వేరు కానీ అదే లైఫ్ కింద మొక్కలోంచి పైన మొక్కలోకి వచ్చి ద్రాక్ష పళ్ళు మీరు గమనించారా ఇది ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీకు ఏమర్థమైంది పిచ్చి మొక్కలో ఉన్న లైఫ్ ద్రాక్షతీగలో ఉన్న లైఫ్ ఒక్కటే అని అర్థమైంది కదా అలా కాలేదనుకోండి దీని లైఫ్ వేరు దాని లైఫ్ లేరనుకోండి అప్పుడు ఈ అంటు కట్టడం అన్నది కుదరదు సపోజ్ పిచ్చి మొక్కకి ద్రాక్ష పేజన అంటు కడితే పిచ్చికాయలు కాసేయనుకోండి అప్పుడేం చేసుకుంటారు మీరు కాబట్టి లైఫ్ ఈస్ వాన్ మామిడి చెట్టు వేప చెట్టు రెండు వర్ధిల్లుటకు హేతుభూతమైన లైఫ్ వాన్ అయితే ఇంకొక ప్రశ్న ఈ చెట్టు పెరగడానికి హేతువైనటువంటి ప్రాణశక్తి పైన పక్షి ఒకటి ఎగురుతుంది అది ఎగరడానికి హేతువైన ప్రాణశక్తి అది రెండు ఒకటి అనుకుంటున్నారా వేరనుకుంటున్నారా రెండో ఒకటే ఏ ప్రాణశక్తి వల్ల చెట్టు పెరిగి పెద్దదవుతుందో అదే ప్రాణశక్తి వల్ల పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది అదే ప్రాణశక్తి మనుష్యులు ఏ ప్రాణశక్తి వల్ల లోక వ్యవహారాలని నిర్వహించుకుంటున్నారో ఆ ప్రాణశక్తి కూడా అదియే అదే ప్రాణశక్తి అదే గాలిని పీల్చి చెట్లు పెరిగి పెద్దదవుతున్నాయి అదే గాలిని పీల్చుకుంటూ పక్షులు ఎగురుతున్నాయి పశువులు తిరుగుతున్నాయి మనుష్యులు లోక వ్యవహారాలని సకల వ్యవహారాలని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు ఫిజికల్ చూస్తే భిన్న భిన్నాలుగా మీకు గోచరిస్తాయి సైకలాజికల్ చూస్తే భిన్న భిన్నములుగా గోచరిస్తాయి వాటికంటే కొంచెం ఒక్కపిసరు డీపర్ ప్రాణశక్తి దగ్గరికి వెళ్తే ఏకత్వం వచ్చేస్తుంది ప్రాణహ ఏకహ ఉపనిషత్తులో ఒక చిత్రమైన ప్రతిపాదన కలదు తండ్రి తల్లి కొడుకు అని కుటుంబంలో ఉన్నారు కానీ వాళ్ళు వేరు వేరు వ్యక్తులు తల్లి వేరు తండ్రి లేరు కొడుకు లేరు కానీ ఉపనిషత్తు ఏముంటుందంటే ప్రాణస్థిత ప్రాణోమాత ప్రాణస్పత్ర అంటుంది నువ్వు తండ్రిని పేరైతే పెట్టుకున్నావే కానీ అది ఆ ప్రాణము తండ్రి అనే పేరుతో చలామణి అయ్యే ప్రాణము తల్లి అనే ప్రాణము కొడుకు అనే ప్రాణము ఒకటే అంటుంది ఒకటే ప్రాణశక్తి కాబట్టి ప్రాణము దగ్గరనే నీకు ఏకత్వం అనుభవానికి వస్తుంది ఇంకొక స్టెప్ పైకి వేసి చైతన్యం అ ఎరుక అక్కడ అక్కడికి చేరాలి మీరు ఎరై పెట్టడా ఆ చైతన్యము అనే స్థాయికి మీరు ఎప్పుడైతే చేరుతారో అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే చైతన్యము నిర్వికారము దాంట్లో ఏ వికారములు ఉండవు మనస్సులో వికారాలు వస్తూ ఉంటాయి వికారములు అంటే మార్పులు కర్మేంద్రియములలో వికారములు వస్తాయి జ్ఞానేంద్రియములలో వికారములు దేహంలో వికారములు చుట్టూ ఉండే జగత్తులో వికారములే అంతటా వికారములే అన్నీ మారిపోతూ ఉంటాయి కానీ అత్యల్ ఇవి లేక ఏదుక దాంట్లో వికారములు ఉండవు తర్వాత మనస్సు దేహము ఇంద్రియములు దేహము జగత్తు ఇవన్నీ విషమముగా ఉంటాయి అంటే ఓ చోట ఇంకో చోట భిన్నంగా ఉంటుంది ఓ ఇంద్రియాలు మరో చోట భిన్నంగా ఉంటాయి ఓ దేహం ఇంకో దేహం భిన్నంగా ఉంటుంది జగత్తులో ఒక అంశం ఇంకో అంశము కంటే భిన్నంగా ఉంటుంది కానీ చైతన్యము సమముగా ఉంటుంది విషమంగా ఉండదు సమముగా ఉంటుంది తర్వాత మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు అశాంతముగా ఉంటాయి శాంతి ఉండదు ఎప్పుడూ కూడా అల్లకల్లోలంగా ఉంటుంది వాటికి శాంతి అనేది ఏదో ఎక్కించితే ఏదైనా వచ్చేసరింత శాంతి ఉంటే కొద్దిసేపట్లోనే ఆ శాంతి పోయి దాని స్థానంలో చలనము లేక ఆ శాంతి మొదలైపోతుంది కానీ ఆ ఎరుక సర్వకాలముల ఎందు లేకపోతే కాలాతీతముగా టైమ్లెస్లీ అది శాంతముగా ఉంటుంది ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది అక్కడ మీకు చలనము కల్లోలము అనే అలజడి అనేది ఉండనే ఉండదు వేరాజ్ ఇంద్రియములు మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు సర్వకాలముల ఎందు మార్పులను చెందుతూ వికారములుగా ఉంటూ వైషమ్యాన్ని కలిగి ఉండి క్రియాశీలములై ఉంటాయి కర్మ క్రియలను చేస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు నేను అనే అనుభవం మీకున్నది కదా ఈ నేను అనే అనుభవాన్ని మీరు దేనితో ముడిపెడతారు నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెట్టారనుకోండి దేహం ఎప్పుడూ కదులతోనే చలనంతో ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్ అయిపోతుంది నేను కరెక్ట్ అయిపోతుంది నేను అనే అనుభవాన్ని మనస్సుతో ముడిపెట్టాననుకోండి మనస్సులో సుఖ దుఃఖాల అనుభవానికి వస్తూ ఉంటాయి కనుక నేను భోక్త అయిపోతుంది అయితే యథార్థమైన నేను దేహము కాదు మనస్సు కాదు మీకు మాట చాలాసార్లు చెప్పాను మీరు బాగా తట్టుకోండి పట్టుకునే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళి వచ్చి ఎరగడ్డలో జాగేస్తాను అని చేత జాగ్రత్తగా లోపలికి వచ్చి తలుపులు వేసుకుని చెప్తున్నాను ఏమిటంటే అది దేహము మీది కాదు మీరు కాదు మనస్సు కొన్ని మనస్సైనా నాకు అట్టే పెడతావా అది కూడా మీకు అట్టే ప్రసక్తి లేదు మనస్సు మీది కాదు మీరు కాదు ఇంకా నాకేం మిగిలింది రాంటే ఏం మిగిలిందో అది మిగిలింది అది నేను చెప్పలేను ఏం మిగిలిందో ఏం మిగిలిందో అది మీరు శేషేషుడు శేషుడని చాలా గడబడి చేస్తారు పౌరాణికులు శేష అనే ప్రధాన పట్టుకొని కావాల్సి ఉంది హడాబడి శిష్యతే శేష ఆత్మ కాని వాటిని తిరస్కరిస్తే ఏది మిగులుతుందో దానికే శేష పేరు దేహము నేను కాదు మనస్సు నేను కాదు ఇంకేం మిగిలింది రా బాబు అంటే ఏదో మిగిలింది ఏం మిగిలిందో మిగిలింది ఈ నేను కాదు అన్నది మిగిలిందా లేదా మరి నేను కాదు అని నిషేధించింది మిగిలింది కదా దానికి పేరు దానికి ఒక పేరు కొట్టుకున్నాం ఏమిటా పేరు శేష అదే మిగిలింది కాబట్టి దానికి శేష అని పేరు అదే ఆత్మ కనుక మీరు మనస్సు కాదు మీరు దేహము కాదు మనస్సుని దేహముని ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో ఏ ఎరుక అది ఏ మీరు ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునేందుకు తయారైనారు నేను ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ సరిపడుతున్నాను ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కర్మాణి అంటే క్రియలు ఏ క్రియలు అన్నీ సర్వశ క్రియమాణాన్ని కర్మాణి అన్ని రకములుగా చేయబడే క్రియలు అంటే క్రియలు ఎన్ని రకములుగా ఉంటాయి చూడండి మనస్సుతో చేసే క్రియలు మనసా వాక్కుతో వాచా కర్మణ మనసా వాచా కర్మణ అంటారు కదా తర్వాత సాత్వికమైన కర్మలు రాజసమైన కర్మలు తామసమైన కర్మలు ఏదైనా దేవుడు ప్రార్థన చేశారనుకోండి సాత్వికము దేవుడికి పూజ కోరికలను చేశారనుకోండి రాజసము హింస చేశారనుకోండి తామసము అలాంటి కర్మలు ఉంటాయి శాస్త్రీయమైన కర్మలు లౌకిక కర్మలు మార్కెట్కి వెళ్ళేదో పనులు చేసుకొచ్చారనుకోండి లౌకికము దేవాలయానికి వెళ్ళేదైనా పూజ చేశారనుకోండి మతపరమైన కర్మలు ధార్మికములైన కర్మలు ధర్మము అధర్మము కొన్ని కర్మలు ధర్మము మరి కొన్ని కర్మలు అధర్మము సో ఈ రకంగా ఎన్ని రకాల కర్మలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటే అన్నీ కూడా అదే అంటున్నారు ఇక్కడ సర్వశ క్రియమాణాన్ని కర్మాని అయితే ఈ అన్ని రకములుగా అన్ని విధములుగా చేయబడే కర్మల కర్మలు దేని చేత చేయబడుతున్నాయి అంటే చెప్పాను కదా మనసా వాచ్యా కర్మ అంటే మనస్సు అంటే ఏమిటి ప్రకృతియా పురుషుడా మీరు పురుషా ప్రకృతి విచారం చాలా చేసి ఉన్నారు ఇప్పటిదాకా మనస్సు అంటే ప్రకృతియా పురుషుడా ప్రకృతి వాక్కు ప్రకృతియా పురుషుడా ప్రకృతి కర్ చేతులు కాళ్ళు అది ప్రకృతి అంటే మరి కర్మలన్నీ కూడా ప్రకృతి చేతనే చేయబడుతూ ఉన్నాయి ప్రకృత్యవచ కర్మాని క్రియమాణాన్ని సర్వశ అంటే పోనీ నూటికి తొంభై కర్మల్నే ప్రకృతి చేసి పోని ఆత్మ ఏదైనా ఒక కర్మ చేసుకోలేమో అంటే అది కూడా లేదు నూటికి నూరు శాతం కర్మలనన్నిటినీ ప్రకృతియే చేయుచున్నది పురుషుడు కదలడు మేదలడు ఇప్పుడు తిరుగుతోంది ఫ్యానా ఎలక్ట్రిసిటీయా అంటే వీడికి సందేహం వస్తుంది ఏమని ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ తిరగదు కాబట్టి ఎలక్ట్రిసిటీయే తిరుగుతోంది అని వాడు కంక్లూడ్ చేస్తే ఆ కంక్లూషను తప్పు ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ తిరగదు కరెక్టే ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధి అనే ఫ్యామి తిరుగుతుంది కానీ తిరిగేది మాత్రం ఎలక్ట్రిసిటీ కాదు సూర్యుడు లేకుంటే ప్రాణులు లేచి తమ తమ కర్మలను చేయగలుగుతాయా చేయలేవు గాలి వీచుతుందా లేచదు నదులు ప్రవహిస్తాయా ప్రవహించవు సూర్యుడు లేకపోతే అంతా కూడా చచ్చు పడిపోతున్నాయి మొత్తం సృష్టి అంతా కూడా చచ్చు పడిపోతుంది ఏది మిగలదు అన్నీ కూడా స్వచ్ఛడి ఉంటాయి అలాగే సూర్యుడు లేకపోతే సూర్యుడు వచ్చేది అన్ని కర్మలు అయిపోతూ ఉన్నాయి మనుషులు పశువులు పక్షులు నదులు నదులు ప్రవహించేస్తున్నాయి గాలి వీచుతోంది అన్ని పనులు అయిపోతున్నాయి కానీ సూర్యుని ఎందుకు ఉంటుందా ఉండదు సూర్యుడు ఏదైనా చేస్తాడా చేయడు అంటే ఎవరు ఉన్నారు సూర్యుడు రథం ఎక్కి తింకట్టు వెళ్తాడు అతని వస్తుంది అది అలాగే అలాగే ఊరికే సూర్యుడు రథం ఎక్కి తోటి వెళ్ళడం ఇచ్చాయ ఉన్నాను అలా ఉంటారు మాటవలసగా అలా ఉంటారు సింబాలిజంని మీరు ఎప్పుడైతే విస్మరించినారో అది సింబాలిక్ అనే మాట మీరు విస్మరించినారో మీరు ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోయారంటే రథం అంతకంటే మనం మెర్సీరియస్ బెంచ్ ఈజ్ బెటర్ రథం సూర్యుడు ఏది ఎక్కడు ఎక్కడికి వెళ్ళడు ఊరూ ఉంటాడు సూర్యుడు అన్నీ ఆయన చుట్టూయే తిరుగుతాయి గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతాయి లేకపోతే సూర్యుడు రథమో లేకపోతే బండి ఎక్కి చోటి నుంచో చోటు నుంచి తిరుగుతూ ఉంటాడు ఏమన్నా రథం ఉంది ఆ రథాన్ని రథానికి ఒకటే చక్రము అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి కొడుపు కథలు విన్నారు ఎదుగుదరా అలా లేనిది ఓ రథం ఉన్నది దాంట్లో సీట్ ఉండదు అది గిర ఒకటే చక్రం ఉంటుంది అది గిరిగిరా తిరుగుతూ ఉంటుంది దానికి గుర్రాలు ఉంటాయి ఒక చక్రం దానికి గుర్రాలు ఆ గుర్రాళ్ళకి కళ్యాణు ఉండవు అవి ఏడు గుర్రాలు ఒకటి ఎవరిగా ఉంటుందో ఒకటి పచ్చగా ఉంటుందో ఒక విజియాలు ఒకటి వైలెట్ ఉంటుందో ఒకటి ఇండిగో ఉంటుందో ఒకటి బ్లూ ఉంటుందో ఒకటి గ్రీన్ ఒకటి యెల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ దాని మీద కూర్చొని ఒక పెద్ద ఆయన ఇచ్చినటువంటి తిరిగిస్తూ ఉంటాడు పొడుపు కథ ఒకటి చెప్పండి that is what it is that is what it is yenaadeite idi symbolicana sahithame pauraniki kuda tensibola adipoynaado anade pauraniki kuda adhyanalo padipoyadu migitha vallandanni kuda adhyanalo trose sesevaru kabatti so the point is shunyudu uh, lokasakshi ఆయన లోకములోకింతకు సాక్షియే తప్ప ఆయన స్వయంగా ఏ కర్మను చేయడు మీ అందున్నటువంటి ఆ ఎరుక తెలివి చైతన్యం అని ఆత్మ అంటాం దానికి సూర్యునితోటి కోలిక ఆత్మ అనే సూర్యుడు కూడా ఏ కర్మను చేయదు దాని ఎందుకు కర్మ సంబంధము లేదు ఈ సత్యాన్ని ఎవడైతే దర్శిస్తాడో య పశ్యతి తత్మానం అకర్తారం సపశ్యతి ఆత్మ అకర్త ఆత్మ ఎందు ఏ రకమైన క్రియా సంబంధము లేదు అని ఎవడు దర్శిస్తున్నాడో సహా పశ్యతి వాడు మాత్రమే దర్శిస్తున్నాడు మరి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు విపరీత దర్శిత్వాలు ఆత్మ అకర్తయ్యి ఉండగా నేను కర్తను నేను కర్తను అని అనుకుంటున్నారు కనుక వాళ్ళు చూస్తూ ఉన్న గురుడి వాళ్ళు ఇదంతా కూడా మనం క్రితం వారం భాష్యంలో చూశాం వాళ్ళు కళ్ళుండి గురుడి వాళ్ళు కళ్ళుండి గురుడి వాళ్ళు అంటే అర్థమైందా మీకు అక్కడ ఉన్నదాన్ని చూడలేకపోయినాడు కళ్ళుండి గురుడి వాళ్ళు అంటారు సో ఆత్మస్వరూపము ఆ కర్త అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే యథార్థమైన దర్శనము గలవాడు సో ఆత్మకర్త కాదు ఆత్మ ఎందు కర్తృత్వము లేదు ఆత్మ కర్మ సాక్షి జరిగేటువంటి కర్మలన్నిటికీ సాక్షిగా మాత్రమే ఉంటుంది దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది నిన్న అనుభవంలోకి తెచ్చుకునే ఉపాయం ఏమంటే మీరు దేహము కర్మలను చేస్తూ ఉండగా ఆ దేహమును సాక్షిగా దర్శించాలి సాక్షిగా దర్శించడం అంటే ఏమిటి బీ అవేర్ఫుల్ తెలుసుకుంటూ ఉండడం దేహాన్ని తెలుసుకుంటూ ఉండడం దేహాన్ని తెలుసుకుంటూ ఉండడం ఇప్పుడు మీరు ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఇతను ఓపెన్ మైండ్ పట్టుకోవాలి ఉత్సాహంగా పట్టుకోవాలి ఏదో చెప్తున్నాడు లేని చూద్దాం ఏదో చూద్దామని మీరు అనుకుంటే మీకేమి ఉపయోగమైనా ఉండదు ధ్యానం ఇదేం పురాణ కాలక్షేపం కాదు పళ్ళగంప అసలే కాదు సో మీరు చాలా సూక్ష్మంగా పట్టుకునే ప్రయత్నం చేస్తారేమో ఆశతోటి నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను ఆ హెచ్చరికను కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి నిజంగా ఇలా హెచ్చరికలు చేస్తున్నాడు ఏమిటో అనుకుంటే మళ్ళీ పోయిందంత హెచ్చరికను కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి దట్ ఈజ్ వాట్ ఎ క్లాస్ ఈజ్ ఇది పురాణ కాలక్షేపం కాదు ఇది ఇట్ ఈ ఫిజిక్స్ సైన్స్ క్లాస్ ఇది వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ దిస్ ఇది యూనివర్సిటీలో చెప్పాల్సిన క్లాస్ ఇది ఐ హావ్ కన్వర్టెడ్ ఎ హాల్ ఇన్ టు యూనివర్సిటీ క్లాస్ రూమ్ అండ్ ఐఎమ్ టీచింగ్ పిహెచ్డీ లెవెల్ ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ దాట్ లేకపోతే ఏదో పురాణ కాలక్షేమం పక్కనే ఫోటో పెట్టుకుని ఏదో చెప్తున్నాడు దండం పెట్టుకుని వెళ్దామని వచ్చారు ఇది సైన్స్ క్లాస్ ఎనీవే మీరు నడకకి వెళ్తారు వాకింగ్కి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు మీ అనుభవం ఏమిటో నేనే చెప్తా గమనించండి సరిపడిందో లేదో ఇవి అవి ఆలోచనలు చేసుకుంటూ వెళ్తారు అప్పుడు మీకేమనిపిస్తుంది నేను నడుస్తున్నాను అనే అనిపిస్తుంది ఇంకేమనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది ఈసారి నేను ఏం చేస్తానంటే బీ అవేర్ బి అలర్ట్ సావధానులే ఉండండి తెలుసుకుంటూ ఉండండి తెలివిగా ఉండండి తెలివిగా అంటే నేను తెలివిగానే ఉన్నామంటే మరి నా దగ్గర ఇంకా సమాధానమేం లేదు నాట్ లైక్ దాట్ మీరు తెలివిగా ఉండండి అలర్ట్గా ఉండండి సావధానంగా ఉండండి జస్ట్ లైక్ దాట్ అప్పుడు ఏమవుతుంది ఎప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు మీరు సావధానంగా ఉండరు ఆలోచనల ప్రవాహంలో పోతూ ఉంటారు కొట్టు పోతూ ఉంటారు ఎప్పుడు మీరు సావధానంగా ఉంటారో అప్పుడు ఆలోచనలు ఉండవు ఇది ఏమైనా అర్థమైందో మీకు దిస్ మచ్ యూ కుడ్ గ్యాష్ ఓకే మీరు నడిచేప్పుడు అలర్ట్గా సావధానంగా నడవండి మధ్య మధ్యలో మనస్సు ఆలోచనలని రోజు ముందుకు పెడుతుంది వెంటనే అలర్ట్గా ఉండి ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి ఆలోచనలన్నీ విడిచిపెట్టేసి సంకల్పాలనన్నింటినీ దాదవిడిచి మీరు సావధానంగా నడవండి ఈ రకంగా కొంతకాలం చేయండి మీరు చేసేప్పటికీ మీకు ఒక సంగతి అర్థమైపోతుంది ఏమంటే నడక నడుస్తు నడక ఉన్నది అని నేను సాక్షి అనే సంగతి మీకు తెలుస్తుంది తర్వాత మీరు చేతులు కొడుకుంటున్నారనుకోండి చేతులు కొడుకుంటూ ఆలోచిస్తారు అప్పుడు నేనే చేతులు కొడుకుంటున్నాను అని మీకు అనిపిస్తుంది అలా కాకుండా బీ అలర్ట్ ఎలర్ట్గా సావధానంగా తెలుసుకుంటూ చేతులు చదువుకోండి అప్పుడేమవుతుంది ఆలోచనలే ఉండవు తెలివి మాత్రమే ఉంటుంది అప్పుడు మీకు క్రమం ఇప్పుడే వెంటనే మీకు అనుభవం వచ్చేస్తుందని నేను అన్ను మీరు అలా కొంతకాలం అభ్యాసం చేసినట్లయితే ఆ అవేర్నెస్ ఆ సావధానత ఆ సచేతనత్వము ఎలర్ట్గా సచేతనంగా ఉండడమే ఎప్పుడు థింకింగ్గా ఉండడం కాదు సమనస్కంగా ఉండడం కాదు సచేతనముగా ఉండడము ఎప్పుడైతే మీరు అది అభ్యాసం చేస్తారో మీకు క్రియ ఉన్నది నేను సాక్షిని అనే అనుభవం దొరుకుతుంది భోజనం చేసేప్పుడు నేను మాట మీరు ఆ మాటని మీరు ఆలోచించండి మీరు తింటున్నారే కానీ రుచి ఎరువుగరు అని వంకాయ కూడా వంకాయ కాలం బట్టి నోట్లో పెట్టుకుంటారు రుచి బాగుందనుకుంటారు ఈ లోపల వాడు ఎవరో కబుర్లు మొదలెడతారు మీరు వంకాయ కూర అంతా భక్ష్యం చేస్తారు దాని రుచి మీరేరుగారు ఎందుకని వంకాయ కూర యొక్క రుచి మీకు బాగా అనుభవానికి రావాలంటే మీ మనస్సు అసలు పనిచేయకుండా ఉండాలి మనస్సు స్థిరమైపోవాలి మనస్సులో ఇతర సంకల్పాలు ఉండకూడదు వంకాయ కూర ఒక్కటే ఉంటుంది ఆ రుచే ఉంటుంది అప్పుడే మీకు రుచి తెలుస్తుంది అంచేతనే ఓ మహాత్ముడు అంటాడు పీపుల్ ఓన్లీ ఈట్ దే డోంట్ టేస్ట్ మీరు మంచినీళ్లు తాగిస్తారు తప్ప మంచినీళ్లలో ఉండే మాధుర్యం మీరు ఎడగదు ఎందుకని వాడెవరితో మాట్లాడుతో లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడితో అది ఎవరికేసో చూస్తో గడగడా తాగేస్తారు అలా కాకుండా బీ అలర్ట్ ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని చూస్తున్నా చూడటం చాలా ఎలర్ట్ ఉన్నారు నేను నేను మీ గురించి ఆలోచించట్లేదు పుస్తకం గురించి ఆలోచించ ఏమీ ఆలోచించట్లేదు నేను కేవలము నీటి యొక్క రుచిని మాత్రమే ఐయామ్ విత్ వాటర్ ఐయామ్ విత్ ది టేస్ట్ ఆఫ్ వాటర్ ఆ పని చేయగలరా జన్మాష్టమం దగ్గరికి ఒక భక్తుడు అయ్యాడు వెళ్ళి ఏమంటే మీరు ఏమైనా మహిమలు ఎరుగుతురా అని అడిగారు భక్తులు అలాగే ఉంటారు అడిగి మహిమలు కావాలి ఏం చేసుకుంటాడు మహిమలు అంటే జన్మాష్టమి దగ్గర మహిమ ఉంటే మీకేం ఉపకారం మీ దగ్గర ఏమైనా ఉంటే ఉపయోగం తప్ప వాడేవాడి దగ్గర అంటే వాడికి దండం పెడతాం ఎందుకు దండం పెడితే ఏమైనట్టు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏకితనం వాడికి దండం పెడితే మనకి ఏదైనా ఏమొస్తుంది ఏమో ఏదైనా వస్తుందేమో పోయి ఇప్పుడు కాకపోతే కొన్ని తర్వాత మంచిది దండం పెట్టడం కూడా ఒక రకం ఒక ఆస్పెక్ట్లో మంచిదే కానీ ఈ ఆస్పెక్ట్లో సరికాదు అందుకోసం అలా అన్నాను మాస్టర్జీ మీకు ఏమైనా మహిమలు ఎదుగుదా అని అడిగాడు అడిగితే రెండు మహిమలు తెలుసు నాకన్నా అలాగా ఒకటి కూడా కాదు రెండు ఏమిటో చెప్పమన్నారు ఒకటి నేను టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప మరే పైని అది ఒక మహిమ రెండవ మహిమ నీతో మాట్లాడేప్పుడు మీతో మాట్లాడడం తప్ప మరే పని చెయ్యము అది రెండవ మహిమ అని చెప్పాడు ఇది అర్థమైంది కాబట్టి పీపుల్ డ్రింక్ టీ దే డోంట్ టేస్ట్ టీ వీడికి టీ టేస్ట్ ఎలా అర్థమవుతుందో తెలిసినా ఫస్ట్ సిప్ టేస్ట్ చేస్తాడు టీ అయిపోయి ఇంకే ఇంక కప్పులో ఇంకే మళ్ళీ ఇలా పెట్టేప్పటికీ ఏం పడలేదు కాబట్టి అయిపోయిందా అని తప్పు పక్కన పెడతాడు ఆ తర్వాత టీ తాగిన పైచ్యం చిక్ టాక్ ఉంటుంటుంది కదా అది తెలుస్తూ ఉంటుంది అంతే వీడు ఎదుగుతుంది ఈ టీ యొక్క పైచ్యం తెలుస్తుంది ఫస్ట్ సిప్పు తెలుస్తుంది ఇంకా మిగతా టీ ఏమీ తెలియదు ఎందుకంటే హీ ఈజ్ నాట్ టేస్టింగ్ ది టీ హీజ్ జస్ట్ డ్రింకింగ్ మీట్